త్రీ లెసన్ ఓన్లీ స్టార్ట్ నమస్కారం మీరు ఎవరు నేను మాస్టర్ని అతను ఎవరు అతను గుమాస్త ఇతను ఎవరు ఇతను విద్యార్థి ఈమె ఎవరు ఈమె విద్యార్థిని ఆమె ఎవరు ఆమె కమల నేను ఎవరిని మీరు మాస్టరు గారు నేను ఎవరిని నువ్వు విద్యార్థివిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ నమస్కారం మీరు ఎవరు నమస్కారం మీరు ఎవరు నేను మాస్టర్ని నేను మాస్టర్ని అతను ఎవరు అతను ఎవరు అతను గుమాస్తా అతను గుమాస్తా ఇతను ఎవరు ఇతను ఎవరు ఇతను విద్యార్థి ఇతను విద్యార్థి ఈమె ఎవరు ఈమె ఎవరు ఈమె విద్యార్థిని ఈమె విద్యార్థిని ఆమే ఎవరు ఆమే ఎవరు ఆమె కమల నేను ఎవరిని ఆమె కమల నేను ఎవరిని మీరు మాస్టరు గారు నేను ఎవరిని మీరు మాస్టరు గారు నేను ఎవరిని నువ్వు విద్యార్థివి నువ్వు విద్యార్ధివి డ్రిల్స్ బిల్ అప్ డ్ర స్టార్ట్ రవి రవి రవిని రవిని శర్మా నువ్వు శర్మబి నువ్వు శర్మ బి విద్యార్థిని విద్యార్థిని నేను నేను మాస్టర్ని నువ్వు అతను అతను అతను నువ్వు సుశీలవిశీలవిద్యార్థిట్యూషన్ డ్రిల్ నేను గుమాస్తాని డాక్టర్ నేను డాక్టర్ని రామారావు నేను రామారావుని ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ని నేను మాస్టర్ని నువ్వు గుమాస్తావి శర్మ నువ్వు శర్మవి సుశీల నువ్వు సుశీలవిద్యార్థినివి నువ్వు మాస్టరు మీరు మాస్టరు గారు మీరు గోపాలరావు గారు శ్యామల మీరు శ్యామల గారు నువ్వు ఎవరివి నేను నేను ఎవరిని ఆయన ఎవరు నువ్వు నువ్వు ఎవరివి అతను రామారావు నేను నేను రామారావుని ఆమె సరళ నువ్వు నువ్వు సరలవి అతను డాక్టరు మీరు మీరు డాక్టరు రెస్పాన్స్ బ్రిల్ అతను ఎవరు అతను గుమాస్తా ఈమె ఎవరు లీలా మీరు ఎవరు నేను ఎవరు నేను డాక్టర్ని నేను మాస్టర్ని మీరు ఎవరు సుశీల నేను సుశీలని నేను ఎవరిని విద్యార్థిని నువ్వు విద్యార్థినివి నేను ఎవరిని రవి నువ్వు రవి నేను ఎవరిని గు నువ్వు గురి నువ్వు రామారావు నేను ఎవరిని డాక్టరు మీరు డాక్టరు గారు నేను ఎవరిని ప్రిన్సిపాల్ మీరు ప్రిన్సిపాల్ గారు నేను ఎవరిని సాంబశివరావు మీరు సాంబశివరావు గారు మీరు రామ గారు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఆమె సరళ ఎవరు నేను రవిని నువ్వు ఎవరివి నువ్వు గుమస్తావి నేను ఎవరిని అతను విద్యార్థి అతను ఎవరు ఈమె విద్యార్థిని ఈమె ఎవరు